ఏకమోహ సాకన విచితత్మస్వం శాస్త్రే సంశం విమరు ధన్యులు ఇలా ఉంటారు ధన్యా విమనుషంతి విమర్శ చేస్తారు ధన్యులు విమర్శ చేస్తారు విమర్శ లేదు అంటే తిట్టడం కాదు ఆ అర్థం ఎలా వచ్చిందో వచ్చింది విమర్శ ఇప్పుడు లిటరీ క్రిటిసిజం అని ఉంటుంది విమర్శ సాహిత్య విమర్శ సాయిత్య విమర్శ అంటే కవిరాసిన ఆ పుస్తకానికి పడి కాదు కవిరాశిని పుట్టిగా పుస్తకానికి ఒక క్రిటికల్ అనాలిసిస్ చేస్తా అనే మాట ఈరోజు ఇందించడం అనే అర్థంలో అధికంగా వాడబోతోంది తప్పదు నిందర్థం ఏం లేదా అని లోపల పరిశీలిస్తారు అని చెప్తారు ధన్యులు విమర్శ చేస్తారు ప్రతిదాన్ని విమర్శ చేసే స్వభావం కలుగుతుందా అంటే మీరు ఈ మాట ఇంత ఇంత ఉపజతం లేకుండా అన్నారనుకోండి ప్రతిదాన్ని విమర్శ చేసే స్వభావం కనుకుంటారంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు జరువులు ప్రతి దాన్ని పెట్టడం ఎలా అని అంటారు స్వభావం కలుగుతారు విమర్శ చేస్తూ ఉంటారు అంటే పరిశీలిస్తూ ఉంటారు పరీక్షణం కూడా లేకుండా అలాగా గతాలు బతుకో లోక పది మంది నడిచారు కాబట్టి నేను నడుస్తున్నాను ఈ దానిలో అని పొందకూ పరీక్ష చేసుకోవాలి సో ధన్యా నివరిషండి ఎవరైతే సమ్యం నివంటి అనిషం నిము సరైన పద్ధతిలో విమర్శ నిరంతరము విమర్శ చేస్తారు అదేదో మేము చదవాల్సిందో దేశాం ఏ విమర్శ చేయక్కర్లేదు అనే ధ్వనిలో ఉండదు చూడండి అలాగే అనుకుంటే కొన్ని సందర్భాల్లో మీ జాగరణ పండితులు ఉన్నారు కొన్ని జాగరణ మేము చదవాల్సింది అంతా ఏదైనా ఇంకా పాఠం చెప్పడమే నేను ఇంకా చదవాల్సిందే అది అలా యజాంతంలో కూడా మేము ఏవో కొన్ని గ్రంథాలు ఏవో నాలుగు పనిషత్తులు మేము గీత ఇదో రెండవ గ్రంథాలు ఇంకా మేము పాఠం చెప్పడానికే ఉన్నాం తప్ప నేను నేర్చుకోవాల్సింది కానీ పరిశీలించాల్సింది కానీ ఏమీ లేదు అనే ఒక విదూరమైన ధోరణిలో ఉందా అలా ఉండటం ఆ ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ అది లాస్ట్ బ్రెత్ వరకు సాగుతూ ఉండాలి అయితే ధన్యాహం నిర్మిషన్ ఆ విమర్శ చేసే టీవ జనులు కూడా శాస్త్రీయంగా ఉండాలి సో అర్థగోలుగా ఉండటం శాస్త్రీయమైన విమర్శ చేయాలి సో సమ్యక్ నిలుమిషన్ ఈ విమర్శ ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు ఏ టాపిక్ మీద విమర్శ చేస్తున్నారు అనేది ఎవరితో కలిసి విమర్శ చేసుకున్నారు అని రెండు అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నారు సో శాస్త్రేషు విషయే నిర్మిషన్ సో శాస్త్రీయమైన అంశంలోనే విమర్శ చేస్తారు ఇప్పుడు బ్రహ్మాలు జరగాలి దాంట్లో శాస్త్రీయమైన ప్రతిపాదన ము తీసుకుని చాలా ఎలా బలంగా పరీక్ష చేస్తారు ఇక్కడ పూర్వపక్షం సిద్ధాంతం అనే మోడల్ పెట్టుకుంటారు బయలుదేరి బ్రద్ధలు అంటారు ఇంకా ఎలా మోడల్ పెట్టుకుంటారు పరీక్ష చేయటానికి ఉపాధి సేలిక్ గా అర్థం అవటానికి ఉపాధి అది ఎలాగంటే ఒక టాపిక్ తీసుకుని క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్ మోడల్లో ఆ టాపిక్ ని స్టడీ చేసింది ఒక్క దాచినంతనే క్వశ్చన్ ఆన్సర్ మూడు వందలు మార్చుకుని స్టడీ చేస్తారు దాన్ని బైలరీ వెళ్తూ చేస్తారు ఆ మెటర్ని సర్వత్రా ఉపయోగిస్తారు వెరీ యూస్ఫుల్ వే ఆఫ్ స్టడీ వెరీ డివిల్ ఆఫ్ సో ఆ పద్ధతిని ఆ బైల అనే క్వశ్చన్ నా ఆన్సర్ రెండు మళ్ళీ రెండు రెండు రెండు ఆ పద్ధతిని వాడతారు మేము సూత్ర ఇత్యాది శాస్త్ర గ్రంథాలతో సో ఆ విధంగా ఆ ఒక ప్రతిపాద్యమైన విషయమును చాలా కూలంకషంగా క్షుణ్ణంగా లోతుగా విమర్శిస్తాను సరైన పద్ధతిలో విమర్శిస్తారు శాస్త్రీయమైన విషయము నన్ను మాత్రమే విమర్శిస్తాం అంతేగాని ఇటువంటి కొన్ని టాపిక్స్ ఉంటాయి సమాజ్యాంధ్ర విషయంలో జగన్మోహన్ గారి చిత్తశుద్ధిందా చంద్రబాబు గారి చిత్తశుద్ధిందా విమర్శ చేస్తాను చేయని విమర్శ ఎలా చేస్తామని చూస్తాం ఇప్పుడు ఢిల్లీ పురోవీధుల్లో ఆ విమర్శే నేను మాటవలసి టీవీ న్యూస్ చూస్తూ చూడ పెట్టారు ఒక రెండే నిమిషాలు ఆ రెండు నిమిషాల్లో ఢిల్లీ పొరనిసంలో టాపిక్ ఏమిటంటే సమైక్యాగ్రహ్మే చిత్తశుద్ధి వీళ్ళిద్దరిలో ఎవరుకుంది ఎవడుకుందే ఎవరు సార్ వాటర్ బిక్ మాట ఇటు డెవలప్ సీన్ టు మ్యాటర్ ఈ డైరెక్షన్ రూ సీన్స్ అనిపోయి విదే సీన్ టు మూలిగా డిఫరెంట్ డైరెక్షన్ వీళ్ళ చిత్తశుద్ధి ఏమైనా కావాలి మీరు కూర్చుని ఒక గంట సేపు చర్చ చేశారనుకోండి అంటే దాని మీద విమర్శ ఉంటుంది ఇప్పుడు మీకు టీవీ న్యూస్ చూస్తే ఓ అరుగుల మంది దాని మీదే విమర్శ చేస్తాం అంటే అదే చేస్తూ ఉంటాం లేకపోతే ప్రశ్న ప్రశ్న ఒకటి సార్ ప్రశ్న ఏంటంటే మోస్ట్ డ్యూబియస్ క్వశ్చన్ ఒకటడు దాని మీద మీరు సమాధానం చెప్పాలి ఎంత అసందర్భమైన క్వశ్చన్ అని ఉంటారంటే రాబోయే మూడు నెలల్లో ఎండలు అధికంగా రాసినట్లయితే జనులు ఇబ్బంది పడతారని అనుకుంటున్నారా లేవనుకుంటున్నారని అని ప్రశ్న దానికి దాదాపు డెబ్బై నాలుగు శాతం మంది ఇబ్బంది పడతారని ఇరవై నాలుగు శాతం ఇబ్బంది పడాలని రెండు శాతం ఏమీ చెప్పకుండా ఉన్నారు అని మనకి రిపోర్ట్ ఇస్తాం ఏం చేస్తారు ఇంత అసందర్భంగా ఉంటాయి ప్రశ్న ఇంత రియల్లీ ఇంత అసందర్భంగానే ఉంటాయి ఒబామా గారు రెండు టర్మ్స్ అయిపోయిన తర్వాత మూడో టర్మ్ పోటీ చేసే అవకాశం లేనందుకు ఆయన మనస్సులో నిరుత్సాహపడతారా పడరా మీ అభిప్రాయ ఆయన అంటే వీళ్ళు ఎస్ఎంఎస్ అనో పరిస్థితి ఎస్ఐతే వై అని వాళ్ళు నో అయితే ఎన్ అని వీళ్ళు దొరికిందే జాన సందర్భంగా సెల్ ఫోన్ తీసుకునే దాని నంబర్లు నొక్కి వై అనో ఎన్ అనో వీళ్లు పంపిస్తారు దాన్ని వాడేమో పర్సెంటేజ్ కింది క్యాల్కులేట్ చేసి పెడతారు ఏమి విమర్శలు ఇవ్వండి ఈ రకమైన అయోగ్యమైన విషయాలను విమర్శ చేయకూడదు శాస్త్రీయమైన విషయములనే విమర్శ చేస్తారు అన్నీలు అటువంటి విమర్శనే చేస్తారు తర్వాత ఎక్కడ చేస్తారు వనీషు మనము గ్రామము అనే సో వనము అంటే అడవి గ్రామము అంటే జన సముదాయము నివసించేటువంటి స్థానము ఇవి మామూలుగా లోకంలో ప్రసిద్ధమైన విషయం అయితే వేదాంతంలో వనము గ్రామము అనే శబ్దాన్ని పర్టికులర్ సెన్స్ లో వంట సింబాలిక్ గా వంట బాలిక్గా ఉన్నాయి రూపకము వర్త ధ్యాన శబ్దానికి అర్థమైనది పదకొండు ఉంది చూసుకుంది గ్రామం అని కదా మనకి పదకొండు ఇంద్రియాలు ఉన్నాయి అది అది ఇది ఇంద్రియ గ్రామ అదారు పేరే పదవారు ఇంద్రియ గ్రామ ఉద్వాంసం పొందుతారు అంటే కాబట్టి ఇంద్రియముడు పదకొండింటికి గ్రామ శబ్దానికి ప్రయోజనం చేస్తారు ఇప్పుడు నేను నిత్య జీవితంలో ఈ పదకొండు ఇంద్రియాలు ఏం చేస్తాయి సంసారంలో వ్యవహారాన్ని చేస్తూ ఉంటాను ఏమంటే ఏకాదశి ఉపవాసం ఏకాదశి అని ఒక ప్రసిద్ధమైన భాగవతంలో చెప్తారు ఆవేలా ఏం చేయాలి ఈ పదకొండు ఇంద్రియాలని ఉపసంహారం చేసి అది ఉపవాసము అంటే ఈ పదకొండు ఇంద్రియాలు భోజనం మాలేయడం అని కాదు భోజనం మాలేయడం అన్నది ఆభూషణించడం ఎందుకంటే హెవీగా ఫుడ్ తీసేసి కూర్చుంటే మీరు ధ్యానమోది చేయలేకపోతారు కనుక ఆ ఒక్కరోజుకి ఉపవాసం చేసినట్లయితే శరీరం దేనిక పడుతుంది ఇంద్రియములు ఉపసంహృతం ఉపసంహారం చేయబడి ఉంటాయి మీరు ధ్యానమోదీ లైట్గా ఉన్నదా మనం ఇంద్రియోపసంహారం చేయటం వల్ల మనస్సు నేలి పడుతుంది ఆహారం తక్కువగా తీసుకోవటం వల్ల బాడీ నేలిక పడుతుంది ఆ తేలికైన వాతావరణంలో మీరు ఆ ఏకాదశి నాటి ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండిపోతారు అనే అభిప్రాయం కాబట్టి అక్కడ ఏకాదశి అంటే ఏకాదశి ఇంద్రియములను అంటే ఇంద్రియ గ్రామమును సంసారము నుంచి ఉపసంహరించి ఈశ్వరునిపై మీరు ఇప్పుడు అడవికి తపస్సు చేసుకోరు కొరకు వెళ్ళాను అని మీరు ఏ కథ చూసినా అలాగే ఉంటుంది మీరు కథలు చూడవంటివి ఎలా ఉంటాయి పొలాంటి ధ్రువుడు అడవికి వెళ్ళి అడవికి దానికి తపస్సు చేయడానికే వెళ్తాడు అడవికి వెళ్ళిందలా తపస్సు చేయడానికే తపస్సు చేయడానికి వెళ్తే ఎక్కడికి వెళ్తాడు అడవికి వెళ్తాడు ఆ రెండింటినీ మీరు అడవి తపస్సు ఆ రెండు కలిసి గ్రామము భోగములు కలిసి ఉంటాయి ఇంద్రియ భోగములన్నీ ఇంద్రియముల ద్వారానే ఉంటాయి కనుక గ్రామ శబ్దానికి ఇంద్రియములం అని అర్థం ఉండనే ఉంది కాబట్టి కొనే ఇష్యూ అంటే ఇప్పుడు ఈ హైదరాబాద్ ముందు పెట్టే అడవికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు అడవి అడవి ఎక్కడ లేదు తెలిసింది కాదు మీ శివశైలం మీరు ఉంటేనే వెళ్తూ తెలుస్తుంది శివశైలం అడవి అక్కడ ఉంటే మాట వలసే అడవు అని అంటారే తప్ప ఆ అడగనిగా జనం ఉంటారు ఆ పునర్ పునర్లు తీసుకుంటునికి పని మనుషులు వెళ్తారు గిరిజనులు వాళ్ళు వెళ్తారు చాలా మంది ఉంటారు పోచర్స్ ఉంటారు ఈ పోచర్స్ కేంద్రాలు అందాలు వస్తువులు చేసుకోవడం ఆ ఫారెస్ట్ జనం ఉంటారు తర్వాత హ్యూమన్ ఫుడ్ మనిషి ప్రవేశన్స్ అని చోటేదండి ఎక్కడికి వెళ్తే అక్కడ మనిషి ఉంటాయి కంచెలు పెడతారు బాంబులు వైపు తోటి కంచెలు పెడతారు బౌండరీలు ఉంటాయి అడవిలో కాబట్టి ఎక్కడా మీకు హ్యూమన్ ఫుట్ ప్రింట్ లేని చోట్లేదు జనాభా బాగా కదా విల్డర్నెస్ అనేది లేదు ఈ కొంత భాగాన్ని బిల్డర్నెస్ కింద డిక్లేర్ చేసి దాన్ని అలా విల్డర్నెస్ అంటే హ్యూమన్ ఫుట్ ప్రింట్ పడకూడదు దాన్ని బిల్డర్నెస్ అలాగే వదిలేయడం అన్నది కొన్ని దేశాల్లో ఉంది అమెరికా అమెరికాలో ఉంది పదిలో డబ్బు ఉంది దానిలో అధికంగా అవుతుంది కనుక మెల్లన్రెస్ కింద ఉదాహరణకి ఆ మధ్యన న్యూయార్క్ అప్ స్టేట్ ఒక లక్ష ఎకరాల అడవి ప్రాంతము దాంట్లో జనులు సంచారం ఇవ్వి ఉన్నాయి దాన్ని సంస్థ ఒకటి కొనేసి ప్రభుత్వానికి వెల్డల్నెస్ కింద సేవా సంస్థ ఇన్విరాన్మెంటల్ గ్రూప్ అనమాట వాళ్ళు కొనేసరి లక్ష ఎకరాలు కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూప డాలర్లకు ఖరీదు చేసి లక్ష ఎకరాలు వెల్డర్నెస్ కొనేసి స్టేట్ ఇచ్చేసారు నేను నేను వెల్డర్నెస్ ఇట్ ఈస్ నాట్ డిక్లెర్మెంట్ ప్రొటెక్టెడ్ వెల్డర్నెస్ నోగిడీ కన్నా ఎంటర్ సార్ నోగిడీకి డూ ఎనిదింగ్ అబౌంటి నోగిడీకి ఎంటర్ ఎంటర్ అవ్వాలంటే మీరు వెల్లర్నెస్ రీసెర్చ్ చేసే పర్టికులర్ ఎక్కడుంది ఇండియాలో మీకు అలాంటి ప్లేస్ ఎక్కడుంది లేదు కదా ఏదో దయచేసి చెప్పారు పాయింటే వరశబ్దానికి అడవికి తపస్సు కొరకే అడవికి వెళ్ళాము అనే మాట అది ఫిజికల్ లిటరల్ గా మీనింగ్ లేదు ఇంతగా అడవి మీరు ఏకాంత ప్రదేశమే అడవిని దానికి స్పిరిచువల్ మీనింగే తీసుకోవాలి ఋతపాదికలుగానే తీసుకోవాలి అడవిలో ఋషులు ఏం చేసేవారు తపస్సు చేసేవారు మీరు మీ ఇంట్లో కూర్చొని తపస్సు చేస్తే నీళ్ళే అడవి అడగంటే వనము అర్థం అడగంటే నరోజు అనుకున్నారు నీళ్ళే వనము మీరు మీ ఇంట్లో కూర్చొని భోగాలను అనుభవిస్తూ కూర్చున్నారు అనుకోండి నీళ్ళే గ్రామం కాబట్టి వనేషు కనుక శాస్త్రీయ విమర్శ చేసేప్పుడు సికింద్రాబాద్ క్లబ్ లో కూర్చొని బ్రహ్మసూత్రాల విమర్శ చేయకూడదు అది అది కూడా అయితే గాల్ పాతో శివుణ్ణి ఆరాధించే మద్దతు ఏంటి అని చర్చ చేయటం అలా ఉండకూడదు అలాగని మరీ చాదృష్టంగా ఏదో చేయాలన్న అభిప్రాయం కూడా కాదు దాని స్పిరిట్ తప్పనిసరిగా పాటించాలి నలుగురు కలిసి మాట్లాడుకునేప్పుడు అవి ఇతరులను నిందించే విషయం కాకూడదు గాస్షిపింగ్ ఉండకూడదు ఇతరుల గురించి మనం ఎక్కడ మాట్లాడితే అది వాళ్ళకి హితము చేసి పద్ధతిలోనే మాట్లాడాలి అంటే ఫలానా ఆయన ఉన్నాడు ఇలా కాడండి ఇలాగ సదా ఇస్తాడు ఎప్పుడో ఆయనకు మనం ఏ రకంగా తప్ప ఇతరులని కొండెములు చెప్పకుండా ఆ గాసిపింగ్ అనే సెన్స్లో మాట్లాడుకున్నాం ఏదైనా మనం ఒక మనిషిగా మంచి పాయింట్ అవుట్ చేసినా లేదా ఒకప్పుడు మంచి అంత మంచి కాని లక్షణాన్ని కూడా మనం పాయింట్ అవుట్ చేసినా కూడా ఇవి ఎటువంటి ఇబ్బంది ఉంది ఆ ఆయన ఏ విధంగా బయట హౌ కెన్ హీ ఓవర్కమ్ దాట్ మనం హెల్ప్ చేయగలుగుతామా అని ఆ మనం ఇతరుల గురించి చర్చించాలి తప్ప ఖాళీగా కూర్చుని ఇంకే పని లేదు కాబట్టి ఈ గబుద్దులో గబుద్దులు చెప్పుకుంటూ వాడిలాగా వీడిల్లాగా అలా చేయాలి తర్వాత శాస్త్రీయమైన విషయాన్నే మనం విమర్శ చేస్తూ ఉండాలి ఎప్పటికీ శాస్త్రీయమైన విషయాన్నే విమర్శ చేస్తూ ఉండాలి ఎప్పటికీ లౌకిక విషయాలని ఇతరుల రాగద్వషాలకు సంబంధించిన విషయాలని చర్చించటం అన్నది తప్పే అసలు అతనే శాస్త్రీయమైన విషయాలనే చేయాల్సి ఉంటుంది సమ్యక్ శాస్త్రీయం అంటే మళ్ళీ ఏదో అడ్డగోలుగా ఏదో పట్టుకొచ్చి శివుడు గొప్పయా విష్ణువు గొప్పయా ఈ శాస్త్రీయం ఇచ్చాను అలాంటిది కాదు మళ్ళా సమ్యక్ శాస్త్రం ఉండాలి శివుడు గొప్ప విష్ణువు గొప్ప ఒకవేళ ఒక పుస్తకం రేణు పుస్తకం నాకేమో ఆ పుస్తకాన్ని నాకు దాని కాంప్లిమెంటరీగా ఇచ్చే రై కాకినాడలో రైలు ఇచ్చి కాంప్లిమెంటరీ కాపీ సరే పోలీగారి సంధిలో పెట్టి రైలులో చదివేసి ఏముంది స్పీడ్ రీడింగ్ చేస్తే తెలుగులో ఉన్న పుస్తకం మాతృభాష కదా తెలుగు ఇంగ్లీష్ కూడా మాతృభాష లాగే ఉంటుంది మూడు అక్కడ స్పీడ్ రీడింగ్ అలవాటు ఉందనుకోండి స్పీడ్ రీడింగ్ చేస్తే అయిపోతుంది దాంతో ఉన్న సాగం ఏం లేదనుకోండి ఉంటే బేలం పెండిలాగా ఉందనుకోండి ఎవరో అరగంట సేపు మూడు అక్కర్లేదు సార్ ముఖ్యంగా ఉంటాను తెలుసుకుంటే నేనేం చేశానంటే మాట్లాడుకు వృద్ధులు ఎత్తి దాని బరువు సంచి బరువు బుధలు ఎత్తు ముట్టింది కదా కొంత బరువు నమ్ముతుంది గట్టిని దుర్గం చూడని ఎవడో పట్టుకోవచ్చు ఎవరేదో ఒక తీసుకుంటున్నారు అయ్యే ఆ పుస్తకంలో ఉన్నది ఏమిటంటే పార్వతీ కళ్యాణం కాళిదాసుని వర్ణించాడు కదా కాళిదాసు పార్వతీ కళ్యాణాన్ని కుమార సమూహంలో చెప్పని కొన్ని కొత్త సంఘటనతో ఆ అంటే శివపార్వతుల కళ్యాణానికి సంబంధించిన ఆ వృత్తాంతం అంతా కూడా కాళిదాసు రీసెర్చ్ సరిగ్గా చేసి పట్టుకోలేకపోయాడు అనేక విషయాలు ఈయన కొత్త విషయాలను అందించి నేను పట్టుకొచ్చింది దాంట్లో పెట్టి ఇంతలా ఉంచు కొత్త విషయాలు ఏమిటో తెలిసినా పార్వతిని శివుడికి తపస్సు చేసి శివుడిని పెళ్ళాలని వాడు అనుకుంటే వెంటనే ఇంద్రుడు నామాదేవితే ఇంద్రుడు వెళ్తాడు శివుడి కంటే నేను ఆయన వెంట కదా అని ఇంద్రుడు వెళ్తాడు సరే ఇంద్రుడి గురించి మనం విని విని ఉన్నాం బాజు అయితే అవ్వచ్చు ఇంద్రుడి రెడ్డి లెగౌట్ లాడని మనం ధారా శాస్త్రం వెళ్ళాం కాబట్టి పోసక్తం అలా అయితే అవ్వచ్చు కానీ ఆల్రెడీ ఇంద్రుడిని తెలుసు తెలుసు కానీ అక్కడ అది ఆగదా అక్కడ ఆ కథ ఇంకా ముందుకు వెళ్ళి విష్ణు హేమవంతుని కలుస్తుంది హేమ హేమవంత నీకు ఒకటే కూతురు కదా ఒక కొడుకు ఆ కూతురుని తీసుకెళ్లి ఈ దౌర్భాగ్యం వాడికి వాడి లక్షణం ఎప్పుడైనా చూసా పుద్ధి శుభపడాలని అనుకుంటున్నావా నీకున్న సంపద ఎవరికి ఉన్నది కట్నం ఎవరూ చేస్త కదా లేకపోతే విశాలంగా పెద్ద పందిరు వేసి పెళ్లి చేయలేవా తండ్రి చేయాల్సిన పదేనా ఇది అని శివాత్మ పెడతారు కృష్ణువు పెడితే హిమవంతుడు కన్విన్స్ అవుతారు మేనక ఎప్పుడో కన్విన్స్ అయ్యింది మేనక తొమ్మిదించి అపోజుడు ఈ శివుడు వివాహం ఆడు వద్దని ఆవిడ అపోజ్ చేస్తూ కూడా కన్విన్స్ అయ్యి ఈ అమ్మాయి ఏది పోతే అదే నా ఇష్టం అన్నాడు ముందు చాలా ప్రాగ్రెసివ్ చే కానీ విష్ణు వచ్చి గట్టిగా జీవాటం పెట్టేప్పటికీ ఆయన మనస్సు మార్చుకున్నాడు నేను శివుడికి వెళ్ళను అని అయితే మేము బరువుగా ఉండాలి కదండి పెళ్లి ముహూర్తం వస్తుంది బరువుని మార్చాలి ఇప్పుడు ఎవడో బరువుకి ఇచ్చి పెట్టి చేయాలి కదా అప్పుడు హిమంతుడు ప్రపోజ్ చేస్తాడు విష్ణువు ఎప్పుడు నువ్వు పెళ్ళాడు కావా ఏం నీకు కాకపోవడే నాకే ఇదండి ఆ పుస్తకం ఇలాగే ఉంటుంది దాని బీచ్ ఏమిటంటే కాళిదాసు చెప్పని కొంగులంత విషయములన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుకొచ్చబడి దాంట్లో ఉన్న ఇబ్బంది నేను పడుతున్న ఇబ్బంది మీకు అర్థమైందా కాళాసు చెప్పనంటే అది ఇచ్చే మిథలాజికల్ స్టోరీ అనే సంగతి మర్చిపోయింది పూర్తిగా దాని మీద వేరంగం చేస్తే ఆ కథ మీద ఎవరో ఉంటుందా మా పుస్తకం ఎవరో వదిలించుకున్నా ఎవరికి ఇవ్వలేదు ఎందుకంటే ఎవరికి పుస్తకాలు ఇచ్చారనుకోండి ఎవరో స్వామీజీ ఇచ్చారనకోండి కాబట్టి విమర్శ అంటే యోగ్యమైన విమర్శ చేయకూడదు విమర్శంగా ఉండాలి ద్వాసపూర్ణాసవిధ్యాసాయాన్ని మంత్రం ఉండదు ఈవుడు ఈశ్వరుడు రెండు పక్షులు ఉంటున్నారు ఈ రెండు ఈ మంత్రం యొక్క తాత్పర్యమైన ఇది ద్వైతామన్నా సూచనాప్రాయంగానైనా చెప్పుకోక అని అలాంటి విమర్శ ఉండాలి కానీ ఇలాంటి విమర్శ కుమారస్వామికి పెళ్ళయించారు అన్నట్లేదు సత్సంగ క్వశ్చన్ అంటే నాకు తెలియదు అది కాదు కాదు నాకు తెలీదు నాకు తెలిసిన లేదు అక్కడ ఎందుకంటే సెకలాజికల్ స్టోరీ దాంట్లో తెలియడం అన్నది తెలిసినట్టు కాదు తెలియదంటే తెలియనట్టు కాదు తెలియలేదు అంటే ఏం తెలియలేదు ఒకడు వచ్చినా నాకు తెలుసు అన్నారు ఎవరికి తెలిసింది మరి ఐ హోప్ వాళ్ళే అంటే ఇంకొక సత్సంగ ప్రశ్న నిజంగా ఐ నాట్ నిజాన్ అనేది గణేష్ కుమారస్వామిలో పెద్దవాళ్ళు ఏమండి ప్రశ్న అంటే ఆవిడ బంధితుడు చెప్పాడు ఆయన పెద్ద మందితుడు వీళ్ళందరూ మూర్ఖులు వీళ్ళకి తెలీదు కుమారస్వామికి పెళ్లి కాలేదు ఆయన చెప్పిన నిజమే అది కొంచెం లాజికల్ గా ఉన్నట్టు అని దేవసేన అంటే దేవసేనాపతి అంటే సేనాపతి అంటే సేనా అనే అమ్మాయిని పెళ్ళాడిన వాటిని కాదా బాబు సేనాపతి పతి అంటే రక్త అంటే సేనా అనే అమ్మాయిని పెళ్ళాడిన వాడు సేనాపతి అని సంస్కృతంలో సేనాపతి ప్రేమ అంటే సేనా అనే అమ్మాయిని పెళ్ళాడాడు ఆలోచన అనుభవం అంటే దేవసేన దేవసేన దేవతల సైన్యానికి అధ్యక్షుడు అంటే తప్ప ఆ ఊళ్ళో ఎక్కడో దేవసేన అయినా స్వతంతంలో దేవసేన అనే అమ్మాయి అంటే ఆ అమ్మాయిని చూసి బెజారేడన్నా కాబట్టి ఆ పండితుడు డైరెక్ట్ గా విమర్శ చేసి ఎన్నో అడిగారు అందుకే నాకు తెలియదు ఐ డోంట్ వాంట్ విమర్శ అవి జనరీ స్టోరీలు నేను అసలు స్వీకరించడంలోనే గమనిస్తుంది కాబట్టి విమర్శ చేస్తే శాస్త్రీయమైన విమర్శ తత్వానికి సంబంధించిన విమర్శ చేయాలి తప్ప అలాంటి విమర్శ చేయాలి ఈ కథల గురించి విమర్శ ఏమవుతుంది అంటే ఏదైనా యోగ్యమైన విమర్శ అయితే చేయాలి తర్వాత మనమునందు చేయాలి అంటే ఆ సరైన వాతావరణంలోనే మనం ఇటువంటి విమర్శలు చేసుకోవాలి కానీ బ్రహ్మ సదస్సు అంటే వేదాంత విచారణ జరిగేటువంటి సందర్భము అటువంటి అసోసియేషన్ ఉన్న మనం విమర్శ చేసుకోవాలి తప్ప భోగ భోగముల అసోసియేషన్ ఉన్న చోట విమర్శ చేయకూడదు అసోసియేషన్ చెప్పాలి ఇప్పుడు తిరుమలలో ఆల్కహాల్ పనికిరాదు అని అంట ఎందుకు పనికిరాదు అంతటా గెలిగానే బోళ్లకు ఆల్కహాల్ ఎవరికి కాల్స్ వాళ్ళకి ఫ్రీగా నెందుతూనే ఉంది కదా అక్కడ అంటే అసోసియేషన్ అంటే తిరుమల పైకి వెళ్తే ఇక్కడ వెంకటృష్ణ స్వామి అనే అనే ఒక భావనకి అది ంటే అసోసియేట్ అయిపోయిన ప్లేస్ పడ్డ అక్కడ మీరు భోగవాసనని ప్రవేశపెట్టరా వాన అమౌంట్ ముఖ్యంగా ఆరంభంలో సాధన ముందుకు వెళ్ళేప్పుడు ఇటువంటి అసోసియేషన్స్ చాలా మన శాస్త్రీయమైన విచారం వనములు ఉంది చేయుడలే అరణ్య ఇత్యాది విధులు ఉన్నాయి అంటే అరణ్యంలో ఛేదించి అరణ్యకముంటే అరణ్యము అనేది భోగవాసన ఉండే స్థానం లేదా ఆ రణ్యము రణ అంటే కలహము కలహము నాకు యోగ్యమైన హృదయము రణ్యము ఆ కలహ ప్రసక్తి లేని హృదయం అరణ్య అని ఇంకో హను అరణ్య రెండు సరస్సులు ఉంటాయని అదే అది లేదు నేను చదివే ఏడో అధ్యాయ కానీ మళ్ళీ అరణ్య శబ్దం లేదు అక్కడ అరణ్యం అది వివచనం ఉంటుంది అరశ్చ నియశ్చ అరణ్యం అది లేరు కాబట్టి సో శాస్త్రీయమైన విమర్శ చేసే వాళ్ళే ధర్ములు యోగ్యమైన ప్లేస్ వనేషు అటువంటి సరైన విమర్శం చేసేవాళ్ళే ధర్ములు ఏది విమర్శ చేస్తారు విజితాత్మ పదస్వరూపం సో ఆత్మం విజిత అంటే తెలుసుకోవడమే జయించడం సో ఆత్మ అనేకణీయము పద అంటే పద్యకేకి పదం మనం దేన్ని చేరుకుంటామో దానిని పదము అంటారు సో తద్ష్ణు పదమం పదం సదా పశ్చిమి సూర్య తత పదం తత్ పరిమార్జిత్యం గీత ఆ పదమును అన్వేషించవచ్చు మీరు ఆత్మ అనే గమ్యమును జయించినారు విజిత జయించడం అంటే పొందుతారు జయించడం అంటే జయ పొందడమే జయించడం అంటే ప్రత్యేక పట్టుకుని వెళ్ళేదో చేసేయడం కాదు సో ఆత్మ అనే గమ్యం ఏది కలదో దాని స్వరూపమును మీరు తెలుసుకున్నారు దాన్ని పొందినారు ఆత్మ విచారమే చేస్తాను అంతే తప్ప ఇతర విచారణలు చేయాలి కర్మ విచారము భేదపూర్వకమైనటువంటి ఉపాసనలు భేదనిష్టములైన ఉపాసన భేదముకున్న ఉపాసనలో ముందు గొప్ప అది ప్రతిబంధకమైన కాదు కానీ భేద నిష్టమైన భేదమునందు నిష్ట కలిగిన ఉపాసనలు సో అలాంటి చర్చలు చేయాలి అటువంటి భేద ప్రధానమైన చేయాలి సో చాలా ప్రాబ్లం చాలా ధైర్యాలు ఆ విధంగా ఎవరైతే ఆత్మస్వరూపాన్ని విచారణ చేస్తారు వారు చదివారు ఇంకా ఒక్క మాయింట్ మిగిలింది అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాం ఒక్కటి మిగిలింది అదేమిటంటే విచారణ చేసేది ఎవరితో సాకం అంటే వారితో కూడి విచారం చేస్తారు ఎవరితో కూడి విచారణ చేస్తారు ఆ జనులు అంటే సత్సంగము లేదు సత్సంగం ఎవరితో చేస్తారు అనేది మామూలుగా ఈ సత్సంగాలని చేస్తూ ఉంటారు సత్సంగాలని చేస్తారంటే ఏంటి సత్సంగానికి ప్రేరణ ఏంటంటే ఖాళీగా ఉన్నాము కాబట్టి నలుగురొకసారి కలిస్తే ఉగుసుపోక సత్సంగం అది సత్సంగానికి ఒక రకమైన ప్రేరణ ఖాళీగా ఉన్నాము ఎందుకంటే పూర్వం అయితే ఇంటి పనుల్లో ఒళ్ళు సమయం అంతా ఇంటి పనులకే ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఊడ్చుకోవడం ఆ నే మట్టి నేల ఉండేది ఆ మట్టి నేలని రోజుకు నాలుగు సార్లు దానికి మీరు సర్వీస్ చేసినా కూడా అది లేకపోతే అది అద్మానంగా తయారైంది మట్టి నేల ఇల్లు మట్టి మన ఐడియా ఉంటుంది ఇప్పుడు పిల్లలకి తెలియదు విధువు అలాంటివి కూడా ఎదుగు కాబట్టి పూర్వం వాళ్ళకి మొత్తం ఆ చాకేజీతో సరఫం ఇప్పుడు వాళ్ళు ఉప్పు పిన్ని చేసుకోవాలనుకున్నారనుకోండి దానికి పెద్ద ప్రయత్నం ఇలాగా బియ్యం తీసుకొని నానకూసుకోవాలి బియ్యం అది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ నానిన తర్వాత ఆ నీళ్లు పారుపోసి ఆ బోట్లో వేసి దాన్ని దడుచుకోవాలి ఎందుకుంటే నూకలు నాన్న నూకలు వస్తున్నాయి అప్పుడు దాంతో అయితే విసులుపోవాలి పొడి కావాలంటే విసులుపోవాలి కడిగి కావాలంటే దడుచుకోవాలి ఏదో ఇలా తీసుకోవాలి బట్టలు తుక్కోవాలనుకోండి బట్టలు తుక్కోవాలంటే ఏం చేయాలి సబ్బు పెట్టి కట్టి చాలా కష్టమైంది ఇలాగే పురుషులు కానీ స్త్రీలు కాని ఆయన చాలా కష్టపడినారు పురుషులు అయితే వైద్యానికి వచ్చి కూర్చుంటే ఇక్కడ ఎలా కూర్చుంటారు అలా అట్లా సిద్ధం సిద్ధం అంటే కుదరదు అలా వీళ్ళకి పోయి అక్కడ ఏవో ఉంటాయి ఆకులు తీసుకొచ్చి అరకులో కుట్టుకుని పెట్టుకోండి నాలుగు ఆకులని అలా పురమాయిస్తా పురమాయిస్తా ఎండలో ఉదయం ఎక్కడో ఎందుకు ఎక్కడికో పోయి నాలుగు ఆకులు పోసుకొచ్చి ఆకులు అంటే తాము వాదం ఆకులు కావచ్చు పనసాహులు కావచ్చు ఇటువంటి ఆకులను కోసుకొచ్చి ఆ పొలం తోటి పుట్టుకునే వాటిని జాగ్రత్తగా ఎంత ఉంది తినే వాళ్ళ ముందు ఐదు ఉంది చేస్తే వాళ్ళు వంటిస్తారు కాబట్టి ఎవరి వాళ్ళు కొంటారు అందరూ ఎవరు ఫ్రీగా ఉంది వరకు ఎలాజ్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫైవ్ అసలు మీరు వంట కూడా ఫోన్ చేస్తే మీకు ఏ ఆహారం కావచ్చు ఆహారం ప్లీజ్ వితిన్ థర్టీ మినిట్స్ నీకు ఇచ్చేస్తాయి ఏమన్నా రెండు పిజ్జాలు రెండు డిఫరెంట్ వెరైటీస్ పిజ్జాలు చేసుకుంటాం అనుకోలేదు ఇది ఒకటే ఒకటి కోకో పెప్సీ ఒకటి చేసుకుంటే లంచ్ అయిపోతుంది ఇట్స్ ఎ గుడ్ లంచ్ మేరీ ఫుల్ ఫీలింగ్ అండ్ టేస్టీ లంచ్ కండ్ పెరుగుతుంది ఈ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాం పార్టీ లెవెల్లో అంటే వస్తుంది ఒకటి ఫోన్ చేశాడు సో ఆ రకంగా వాతావరణం ఉన్నది తప్ప ఈ రోజు ఊండేమంటున్నాము ఇది వండే వండు ఉంటాయి కాబట్టి చాలా ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఏం చేద్దాం సత్సంగం ఫ్రీ టైం ఫ్రీగా సత్సండి సత్సంగం అంటే ఏముంటాయి కబుర్లు ఉంటాయి ఆహార వీళ్ళు ఐటము వాళ్ళు ఐటము వాళ్ళు వైటం తీసుకొచ్చి ఆహార కబుర్లు ఆహార ఈ వీళ్ళందరూ కలిసి వస్తారు చేయడం పదకొండవ ఈ జీఎస్ ప్రభుత్వానికి వెళ్ళి మళ్ళీ భోజనం పడ్డాడు పదకొండు కాబట్టి పద్దెనిమిది మొదలుపెట్టి పదకొండింటికి అంతా సమావేశమయ్యి మొత్తం మీద ఆ గీత తేన తెరవడం గీత ఎన్నో పేజీ దాంట్లో పదహారు ఉన్నాయి అటువంటి కింద వరకు కదా రెండు ఓకే మంచి ఆ పేజీ తీస్తాం ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్పాడు దాని మీద ఎవరో ఎవరో చెప్తున్నాయో వాళ్ళు వ్యక్తం చేస్తారు ఈ రకంగా ఒక వెంట సేపు ఇంక ముందు అక్క ముందు రెండు వందల నలభై మూడు తేగించి రెండు వందల నలభై మూడు తేగిన తర్వాత పుట్టం చేయడం చేయడం మళ్ళీ సత్యంగా మూడు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత